పరిస్థితిలో గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుల సర్వశక్తి సంపూర్ణానికి వర్ణాలి సయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపన్నైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక అలలుయ్యా ప్రభావ ఈ దినవంతం మీరు మా సహాయకులున్నైనా ప్రతి పని మీద మా ఘన విజయం అనుకరించడం అయినా గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు గొప్ప దేవ ఎన్నో ఆటంకాలు ఉన్నాయి కానీ ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ మా ఘన విజయం ప్రతి పనిలో విజయం ఇచ్చానికి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఈ యొక్క మీ సనికి ప్రభావ మమ్మల్ని అడిపించండిగా నికు వర్ణాలు ఇస్తాయా నీకే స్థుతులు సోతాలు అర్పించుకుంటున్నాయి మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపనం చేసుకున్న అయినా మమ్మల్ని బలపచ్చండి మహయాలు సరిజండి అయినా వాళ్ళు ఇంకేమైనా తొలగించండి అయినా గొప్ప మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మీ పరిశుద్ధ సంప్రదలు మమ్మల్ని మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు అనుగరించిన అయినా మమ్మల్ని బలపచ్చండి ప్రభావ గొప్ప మీ సన్నికు ఓ ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పర్లో గొప్ప జ్ఞానం వాక్యంలోని సత్యాన్ని గ్రహించేలాగిన మా ఆత్మీయ నేతలు ఇప్పటిన ప్రభావ మాతో మాట్లాడండి మమ్మల్ని బలపచ్చమని ప్రార్థిష్టం అయినా రాణి బెడ్డి త్వరగా నడిపించిన ప్రతి ఆటంకాలు కొట్టిపోయిన ప్రభావ ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి పాటల ద్వారా మా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపచ్చమని యేసు పరిశుద్ధ నా మమ్మ ప్రార్థిష్టాం తండ్రి ఆ మెయిన్ అందరాజ్ గారు పాట పాడతారా జీవించరను ఎలము నీతో నీ జీవించరను ఎస్యా ఎసయా ఎసా కాలము నీతో ని జీవించదను ఎసీ ప్రేమతో నన్ను పవయ్యా పాపాలో విలు పడున్న నన్ను నీ ప్రేమతో నన్ను లే ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండ నీవు నీళ్ళ చావయ్యా ఏ తోడులేని నాకు నా తోడు నాండగా నీవు నీళ్ళ చావయ ఎస ఎసయా ఎసయా ఎసయా సదా కాలము నీతో నే జదను ఎసయా నీ వాత్స్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిజావ్యా నీ వాత్సల్యమును నా ప్ర చూపించి నీ సాక్షిగానను నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఎసాకాళమోతో జీవించిదను ఎ ప్రార్థిస్తాం బ్రదర్ పరశుతుర భగదేవా వదనాలనైనా ఇస్రాయేలీల గొప్ప తండ్రి మీకే వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయకాల నుంచి ఇంటర్ మళ్ళీ కాచి కాపాడినందుకు మీకెంతో వందనాలు ఈ యొక్క మధ్యాహ్న కాలంలోనైనా వాక్యాన్ని ధ్యానించడానికి మీతో పాటు సమయం గడపడానికి మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకెంతో వదనాలు అనేక మంది అవకాశం పొందలేకపోతున్నారు ప్రభావ కానీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇది అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతిగా తరిపించుకుంటున్నాం ప్రభావ మా తను మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి ప్రభావ మాలో బలహీనతలు చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టగానే సేపడండి మీ అనుగ్రహించండి మీ యొక్క కృప నడిపించండి రెండు మాకు అవసరం నైనా కాబట్టి మేము అయమార్థంగా నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి నా అమ్మ మనం నుంచి కృపావరాలు అన్న అంశం గురించి వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాము మొదటిదిగా కొన్ని కృపవార్ల గురించి మనం దీర్ఘంగా ధ్యానించినము ముఖ్యంగా ఆ ఏ రీతిగా దేవుడు మరొకరుకు భద్రపరిచిండు ఎందుకని వాటిని మనకు అన్న విషయాలను మనం ధ్యానించిన గతంలో బహు దీర్ఘంగా వాటిని ధ్యానించిన మనము అయితే మొదటిదిగా ఈ కృప వరలు తొమ్మిది అని మనకు తెలుసు కానీ వాటిని మూడుగా విభజించినట్లు మనం చూస్తాం ఒకటేమో బయలుపరుచు వరములు రెండవదేమో శక్తి వరములు మూడవదేమో ప్రేరణ లేక ప్రోత్సాహకరమైన వరములు మొదటిదిగా బయలుపరుచు వరములు అందులో మొదటిది బుద్ధి వాక్యము అన్న అంశం గురించి మనం ధ్యానించినాం బుద్ధి వాక్యం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న విషయాలని దేవుడు చూపిస్తాడు అది యోసేపు జీవితంలో మనం చూసినాం ఐగుప్తు దేశానికి ఏం రాబోతుంది అనేది దాని తర్వాత ధాన్యాలు గురి చూపించినట్టు మనం చూస్తాం భవిష్యత్తులో ఎటువంటి రాజ్యాలు రాబోతున్నాయి ఉదాహరణకి బౌలం రాజ్యం తర్వాత ఆ అది పారసికుల రాజ్యము దాని తర్వాత గ్రీసు రోమా రాజ్యం అన్న విషయాలు ధాన్యాలు గ్రహించగలిగేడు కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని భవిష్యత్తులో ఏ రీతి ఉండబోతున్నాయన్నది దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే తన స్వహస్థాలతో మనల్ని నిర్మించండి కాబట్టి ఆయనకి తెలుసు భవిష్యత్తులో మనం ఏం చేయాలా ఎందు నిమిత్తమై ఈ లోకంలో మనం ఉన్నాము అన్నీ ఆయనకు ముందుగానే తెలుసు వాటన్నిటినీ మనకి బయలుపరచడం కోరికే లోకంలో పెట్టండి తర్వాత మనము జ్ఞానవాక్యము లేక వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అన్న కృపావరాల గురించి మనం ధ్యానించినాం బహు దీర్ఘంగా ఇది నా దృష్టిలో అన్నిటికంటే బహు ప్రాముఖ్యమైన వరం ఇది ఈ వరం లేకుండా బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి మనిషి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారి హృదయంలో ఎటువంటి స్థితి వారి జీవన విధానమైంది కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తుంటా ఎంత ప్రార్థన చేసినా వారికి స్వస్థతలు రావు ఏమైంది ప్రభు ఎందుకు స్వస్థతలు రావు అంటే వారిలో ఉన్న కొన్ని పరిస్థితులని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు వారి జీవన విధము వారు ఎంత నిర్లక్ష్యంగా జీవించండ్రు వారి పాప జీవితం వాళ్ళు ఎంతో భయంకరమైన పాపం చేసిండ్రో అవన్నీ కండ్ల గట్టినట్టు చూపించేవాడు దేవుడు అయితే ఇది బహు శక్తివంతమైన వరం ఎందుకంటే అనేక మందిని దగ్గరకు వస్తూ ఉంటారు ప్రార్థనలకు మరి వాళ్ళకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాడి పరిస్థితిని అంతా దేవుడు చూపించాడు ఇది మా ఫాదర్ సేవ జీవితంలో బహు విశేషంగా కనిపించాడు ఎవరు వచ్చి ప్రార్థన చేయమన్నా ఫస్ట్ వాళ్ళని ఇట్లా కళ్ళల చూసి టక టక ఆయనకి అటువంటి జ్ఞానవాక్యం ఉండే దాని తర్వాత ఆయనకి ఆ ఏమంటాం దాన్ని బుద్ధి వాక్యం కూడా ఉండే ఏం జరగబోతుందని కరెక్ట్ గా ఆయన చెప్పిండు నేను నేను ఇంకా ఎక్కువ కాలం ఉండను నా టైం అయిపోయింది నేను త్వరలో ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నా దాని తర్వాత నేను సేవలనే చనిపోతా అని కూడా చెప్పిండు దాని తర్వాత ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పిండు ఒకేసారి కాదు ఒక వన్ మంత్ నుంచి చెప్పుకుంటా వస్తున్నాడు అన్ని విషయాలు అదే రీతిగా పిల్లలకు అందరికీ ఒక్కొక్క బాధ్యత లోపలి చెప్పి నువ్వు విజయాలని చూసుకోవాలి నువ్వు ఇది చూసుకోవాలని అన్ని చెప్తారు కానీ దేవుని ఆ వరము మనకి మన సేవలో నడు బయటకు వచ్చినప్పుడు మనం చెప్తుంటాం కానీ మనుషులు దానికి విధేయత చూపించి ప్రవర్తిస్తే వారి జీవితాల అద్భుతాలు స్వస్థతలు అన్ని కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే వాళ్ళు అపనమ్మకం ద్వారా వాటిని అన్నింటినీ పోగొట్టుకుంటూ ఉంటారు ఎవరి బ్రదర్ ఎవరో చెప్తున్నాడులే ఎవరో ఈ సిస్టరు సిస్టర్లను చూస్తున్నారు బ్రదర్లను చూస్తున్నారు దేవుని వాక్కుని చూస్తలేరు ఇది దేవుని వల్ల కలిగిందని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే నువ్వు వాక్యం చెప్తప్పుడు అధికారంతో చెప్తా ఉంటావు అక్కడే గుర్తించాలా ఇది ప్రభు వల్ల ఎందుకంటే అధికారంతో కూడిన వాక్యాన్ని అన్నీ కూడా కదా ఆ రోజులలో ఈయనకి ఇటువంటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అద్దర్ అర్ధర్ కాబట్టి మనం కూడా అంతే మనము అధికారంతో వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు గ్రహించాల ఇది ప్రభు వలన కలిగిందని కాబట్టి చెప్పబడుతున్న ప్రతి వాక్యాన్ని స్వీకరించి నువ్వు దాన్ని పాటిస్తే నీ జీవితంలో విశేషమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జ్ఞాన వాక్యాన్ని సంబంధించిన విషయాలు ముగించుకోవాలని ఆశపడుతున్నాయి కానీ ఎంత కాలం అవుతుందో నాకు తెలియదు ఎందుకంటే ఇది మరి అన్నిట్లోకి వెళ్ళా బహు ప్రాముఖ్యమైన వరమని నేను గ్రహిస్తున్న దీన్ని కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సంభాషణ ఎటువంటి కార్యాలు జరిగినాయి వాడి జీవితంలో ఎటువంటి జీవన జీవన విధానము వాడి చిన్నప్పటి నుంచి పెద్ద వరకు వాడు ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు ఇవన్నీ చూపిస్తాడు దేవుడు ఈ వరం ఉన్న వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్పాడు తర్వాత ఒక వ్యక్తి మాట్లాడుతుంటే వాడి నోట్లో వాడి హృదయంలో ఏముందో తెలియదా నీకు ఆ వరం ఉంటే ఖచ్చితంగా గ్రహించగలవు ఈ మనిషి అబద్ధం మాట్లాడుతున్నాను నిజం మాట్లాడుతుందని ఈ నా ఈ వరం నీకుంటే నువ్వు ఎప్పుడు మోసపో అన్నట్టు కాబట్టి వచ్చి ప్రతి వ్యక్తితో సంభాషిస్తప్పుడు వాడి హృదయ పరిస్థితిని నువ్వు దీర్ఘంగా గ్రహించగలవు అన్నట్టు కాబట్టి ముఖ్యంగా బైబుల్ అంతట్లో మనం చూసినాం ఇది పాత కాలం నుంచి మొదలుకొని క్రొత్త కాలంలో అనేక లోపు ఈ వరము తర్వాత ఈ వరము మన కాలంలో ఏ రీతిగా పనిచేస్తుందని కూడా నేను మీతో మాట్లాడిను ఎందుకంటే ఇది దేవుని యొక్క మనిషి దేవుని యొక్క మనసు ఎటువంటిది అనేది చూపించేదే ఈ వరం అన్నట్టు ఆయన మనసులో ఏముందని ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పినా కూడా కొన్నిసార్లు పలాని వ్యక్తి చనిపోబోతున్నసి నా కళలో చూపించింది దేవుడు అట్లా ఒక ఇద్దరు ముగ్గురు గురించి చూపించండు కొన్ని సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకి తను స్టోరీ చెప్తున్నా అయితే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అన్నప్పుడు నేను సడన్లీ మేల్కొని ఉదయపే లేచి ప్రార్థన చేస్తున్నాడా ఆయన ఎందుకు ఇవన్నీ బయల్పరుస్తున్నా అంటే నువ్వు ఆయన గురించి ప్రార్థించాలనేసి ఎందుకంటే అందుకు ఇచ్చిండి ఇక ఆ క్షేమం కొరిక ఆ వ్యక్తి జీవితంలో క్షేమం రావాలంటే తన నడబడిని సరి చేసుకోవాలా ఆ వ్యక్తి తిరుగుబాటుతనం ద్వారా అనారోగ్య పాలైండి ఇంకా చనిపోబోతుండని దేవుడు దేవుడు చెప్పిండు అయితే నేను ప్రార్థన చేసి ప్రభుత్వం ఆయుష్ పొడిగించద నీకు క్షమించింది అయినా అంటే ఆయన దేవుడు క్షమిస్తాను ఆయన ఉంటాడు కానీ ఆయన ఆయుష్ తగ్గిపోయే స్థితికి ఆయననే చేతార తెచ్చిపెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆయన నీకు చెప్పాలి బాగా అటాచ్డ్ కాదు ఆయనకి అబ్రాహ్మణకు చెప్పకుండా ఏం అయినా చేస్తానా అట్లనే తన బిడ్డలకు చెప్పకుండా ఆయన ఏం చెయ్యడు కాబట్టి కుటుంబాలలో ఏం జరగబోతుంది మీ సంఘంలో ఏం జరగబోతుందో అవి దేవుడు మీకు చూపిస్తాడు నువ్వు ఎవరికి నుంచి అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తి గురించి చూపిస్తాడు ఏంది తన పరిస్థితి అనేది కాబట్టి ఇది బహు ప్రాముఖ్యమైన వరం ఎందుకంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం కొరకు నీ కుటుంబాలను కాపాడుకోవడం కొరకు నీ సంఘ కాబట్టి ఈ యొక్క వరము జ్ఞాన వాక్యము అన్న వరము ఉన్న వాళ్ళకి దేవుడు ఒక వ్యక్తి గురించే గాని ఒక కుటుంబం గురించే గాని ఒక సంఘం గురించే కానీ వారి గతము ప్రస్తుత కాలం భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూపిస్తారన్నట్టు అది దేవుని యొక్క మనసు ఆయన ఆయన సంకల్పంలో ఎప్పటికీ మారవు ఏం జరగబోతుందో ఒక వ్యక్తి జీవితం భవిష్యత్తులో అన్ని ఆల్రెడీ లిఖించబడ్డాయి కాబట్టి తన మనసులో ఉన్నాయి లిఖించబడి కాబట్టి అవి ఏ రీతిగా జరగబోతున్నాయి అనేది తను చూపించాడు లేకుంటే నువ్వు ఆ ప్ర ఆ వ్యక్తికి ఏమని జవాబిస్తావు ప్రార్థన చేసి ఏమని జవాబిస్తావు కాబట్టి రహస్యంలో బయటికి తీసుకొచ్చేదే ఈ వరం అన్నాడు ఇది అనేకుల జీవితాలలో మనం ఇది యేసు జీవితంలో ఎంత గంభీరంగా ఇది బయటికి కనిపిస్తుంది శిష్యుల జీవితంలో కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఈ బహుమానం నీకున్నప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉంటావు ఎందుకంటే నీ బయలుపరిచండి పలాని వ్యక్తి గురించి మన బాధ్యత కూడా వాని గురించి ప్రార్థించడం అందుకు ఈ వరం ఉన్నవాడు ఎక్కువ ప్రార్థన సమయం గడుపుతూ ఉంటారు వారు రాత్రులలో చాలాసేపు ప్రార్థనలో ఉంటారు ఈ వరం కాబట్టి ఈ వరం లేని వారికి అవసరం ఉండదు ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో జరగబోయేది జరుగుతుందా జరగదు నాకు అవసరం లేదు అన్నట్టు ఉండే జీవితం కేవలం మొత్తంగా ప్రార్థన చేసుకొని పండుకుండేవాళ్ళు కాబట్టి వీళ్ళని ఆర్డినరీ క్రైస్తవులు అంటాం మనం వీళ్ళని కేవలం ఆరాధన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు కానీ సేవలో ఉండే క్రైస్తవులు మటుకు ఈ వరం ఈ వరము బహు ప్రాముఖ్యమైంది వారి జీవితాలలో ఎందుకంటే ఇందాక చెప్పినట్లు వాళ్ళని కొన్ని పరిస్థితులలో ఎట్లా ప్రార్థించాలా దాని తర్వాత ఒక వ్యక్తికి ఎటువంటి అనారోగ్యం ఎందుకు వచ్చిందా అవన్నీ ఆ అనారోగ్యము స్వయంకృత లేక ఏదైనా దుష్టశక్తుల ద్వారా వచ్చిందా ఎందుకంటే మనుషులు రెండు రకాలుగా అనారోగ్య పాలవుతుంటారు చేతిలార రోగం తెచ్చిపెట్టుకోవడం ఒకటి ఒకటి దుష్ట శక్తులు కూడా తీసుకొస్తాయి మొదటి చేతులార తీసుకోవడం అంటే నిర్లక్ష్యమైన జీవితం విచ్చలు విడిగా ఏ పడతాయి తినేసేయడము నీ శరీరానికి రెస్ట్ ఇవ్వకపోవడము ఉపవాసాలు ఉండకపోవడము బాడీ క్లీనింగ్ చేసుకోకపోవడము ఏ ఆహారము అని తెలవకపోవడం ఆహారం కానిది తినడము అవి నీ కించపరిచి అవయవాలన్నీ దెబ్బతిని లాగానే సహాయపడ సహాయపడతా ఉంటాయి అట్లా నీ ఆయుష తగ్గిపోయి అవకాశం ఉంటుంది అనారోగ్యం నుంచి బయటపడాలంటే హాస్పిటల్స్ వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి కానీ దుష్టాత్మ లేక దురాత్మ ద్వారా అనారోగ్యం వస్తే మటుకు నీకు ఈ ఈ వరం అవసరం ఈ వరం ద్వారా నేను గ్రహించగలవు ఇది దుష్టాత్మ అని దాన్ని గర్దిస్తావు విడిచిపెట్టుకో ఏ సెకృష్ణ విడిచిపెట్టాల్సిందే తర్వాత ఒక వ్యక్తి యొక్క పాపపు జీవితము చీకటి జీవితము ఎంతగా వేషధారకుడిగా ఉండడన్న విషయాలంగా అది చూపిస్తూ ఉంటది తర్వాత ఇది నెరవేరినప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఆ వ్యక్తి అవును నిజమే అన్నప్పుడు ఇది ప్రభు వలన కలిగిందని సాక్షిస్తూ ఉంటాం తర్వాత సేవా జీవితంలో ఈ వరం ఉంటే నువ్వు సేవలో ముందుకు పోతూనే ఉండాలి ఎందుకంటే ఈ వరాన్ని బాగా కదలించుకోవాలని ఈ లైఫ్ లో బహుగా కదిలించుకుంటేనే ఇది అనేకుల తయపడతాది అన్నట్టు అప్పుడు దేవుడు మహింపరచబడతా ఉంటుంది అనేది కాబట్టి ఈ వరం పాత నిబంధన కాలంలో ఎంత మందికి ఉందనేసి నేను పోయిన వరం చూపించినాను అదే రీతిగా నూతన నిబంధనలు కూడా ఆయన పుట్టుకకు సంబంధించిన విషయాలలో ఎంతో మందికి ఈ వరం ఉండే ఆయన ఏ రీతిగా రాబోతుండ విషయాన్ని యేసు ప్రభుని ఆయన పుట్టినప్పుడు పసివాణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారో చర్చికి తీసుకొస్తున్నారు చర్చి తీసుకొచ్చినప్పుడు ఆ రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వర్షం మనం చూస్తాము ఒకసారి చూడండి లోకాసు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అయితే ముప్పై ఎనిమిది ముందు ముప్పై ఆరులో చూస్తాం ముప్పై ఆరుడో కాదు ముప్పై నాలుగు అనుకుంటాం ముప్పై మూడు చూద్దాం సరే యోసెప్ను ఆయన తల్లియు ఆయనను గురిచి చెప్పన్న మాటలను విని ఆశ్చర్యపడేది తుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరిచినట్లు ఇస్రాయల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు సుమయోన్ కున్న జ్ఞానం అది జ్ఞానవాక్యం ఈ వరం ఉంది సుమయోనికి మందిరం వచ్చినప్పుడు ఈయన యాజకుడు సుమయోను ఈయనకున్నది వరం ఆయన అంటాడు అనేక హృదయం ఆలోచనలు బయలుపడినట్లు ఎవరెవరు ఈ హృదయాలలో ఏముందో బయటకు తీసుకొచ్చి ఈ వరం కాబట్టి ఈ వరాన్ని ప్రపంచాత్మకంగా అందరికీ అనుగ్రహించే ఈ వ్యక్తి గురించి మాట్లాడుతుంట ఆయననే ఏసుక్రీస్తు ప్రభుల ఈ వాక్యంలో మాట్లాడుతున్నాడు ఇస్రాయంలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఇయన ఏమేం పడి ఉన్నాడు కాబట్టి ఇది చాలా ఆశ్చర్యంగా నేను ఎప్పుడు ఇంత దీనిగా ధ్యానించలేదు కానీ ఒకరోజు ధ్యానిస్తాను ఈ వాక్యాన్ని బాగా దాన్ని రీసెర్చ్ చేసి అనేకులు పడిపోయినారు కరెక్ట్ ఆయన వాక్యం చెప్పినప్పుడు తృణీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తృణీకరించి తిరిగి లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతమందికి వివాదం ఉండే ఈయన ఈయనవు చెప్పే వాక్యాలు విని ఎంతమంది ప్రధాన యాజకులకే కానీ తక్కిన యాజకులకే కానీ వివాదాస్పదంగా ఉండేది శాస్త్రులు పరిశీలు గడబడులు చేసుకునేటోళ్ళు దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క పరిష్క వాళ్ళ వాళ్ళ తలంపులన్నింటినీ వీళ్ళ మీద అన్నట్టు అయితే మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు సో ఈ వరము బహు ఆశ్చర్యకరమైన వరం బాలుడు ఉన్నప్పుడే మరియా గురించి మరియా చెప్తుంది నీ హృదయంలో ఒక ఖడ్గం తీసుకొని అంటే నీ హృదయం బహు వేదనతో నిండుతుంది ఆ రోజు ఎందు ఏ రోజు అంటే ఈ బాలుడు పెద్దగైనాక ఏ రీతిగా చనిపోతుండో అది నీ కండారా చూస్తావు అది నువ్వు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ అదే రీతిగా ముప్పై ఆరో ఇంకొక స్త్రీ ఉంది ఆమె గుడి వరం ఉండి చూడండి మరియు అషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తిని ఉండే ఈ ప్రవక్తి తన కన్వర్తి కన్యత్వం మొదలుకొని ఏడేళ్లు పెన్విట్టలు సంసారం చేసి బహుకాలం గడిచిన ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రెయింపగళ్ళు సేవ కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎంత ఓపిక ఉండాలా దేవుని సన్నిధిలో ఉపాసము దేవుని విడవక అంటే దేవాలను విడవక ఉపాస ప్రార్థనతో ఉందంటే ఈ స్త్రీ మనం అట్లా ఉండమా వాళ్ళు ఉండగలమా మూడు పూటలో తింటాం కానీ ఒక పూట ఉపాసం ఉండగలమా అలవాటు చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉండలేము మనం కొందరు అయితే రోజులు ఉంటారు నేను చూసిన సంవత్సరాంతం ఒక వ్యక్తి తినని తినడట దేవకుడు దాని గురించి సాక్ష్యం తిన్న ఆశ్చర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకైనా శక్తి విటమిన్స్ మినరల్స్ బాడీకి ఎట్లా వస్తున్నాయి తినకుంటే ఆశ్చర్యం కదా శ్రీలంకలో చూసినాయి అబ్బాయి శ్రీలంకలో సేవ పీడితను అతనికి అతనికి నేను అతని చెప్తుంటే విన్నావు ఈ యొక్క సాక్ష్యం అయితే ఈమె కూడా ఈ యొక్క అన్న అన్న ఆమె పేరు అన్న ఆమె కూడా గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడు ఎరుసలేములో విమోచన కొరకు కనిపెట్టించిన వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండేను బాలుడుగా ఉన్న ఆ యేసుని చూసి ఈమె అనేకులకు చెప్తుందంటే ఈమెకు ఆ వరం ఉందన్నట్టే కదా ఒక ఆశ్చర్యం కదా వరం ఈ వరం లేకపోతే మనకు కష్టం సేవలు చాలా మంది ఎందుకు పట్టబడతారు ఎందుకు చనిపోతుంటారు సేవలు అంటే వీళ్ళు గ్రహించలేరు వచ్చిన ఎటువంటి వరం అనేడు ఎక్కడి నుంచి ఉపదం రాబోతుందో కూడా వీళ్ళు గ్రహించలేదు అది అమాంతంకి వచ్చి వాళ్ళని బట్ కాబట్టి మనం అడగాల ప్రభు నాకు ఈ వర మహోత్సవం నాకు అనుగ్రహించి ప్రభువాను అడగాల అది మనము ఏసు ఎంత బాగా ఉదాహరణకు ఒకసారి ఏంటి సువార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ నాకు బాగా నచ్చింది అనే వాక్యం యోహాన్ సువార్త మొదటి అధ్యాయము యోహాన్ సువార్త మొదటి అధ్యాయము నలభై వచనం అయితే ఫిలిప్ నతానియేలను నువ్వు కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలను ఎవరిని గురిచి వ్రాసిరో ఆయనను కనుగొని ఆయన యోసేపు కుమారుడైన నజరేతగు నజరయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతనీయేలు నజరేతల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడమని పిలుపు అతనితో అనిను యేసు నతనియేలు తన యుద్ధకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇస్రాయలీలుడు ఇతని ఎంత ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాడు ఇది అన్నట్టు దేవుడు ఎట్లా చూస్తాడు మనుషుల హృదయాలని ఏసు ఈ వరము ఎట్లా ఉత్తేజపరుస్తుందో చూసుకోండి నతానీయులు హృదయాన్ని చూడగలిగింది దేవుడు మన ఈ లోకంలో ఆయన ఏమంటూ ఇస్రాయిల్ అందరిలో వెళ్ళ ఇటువంటి వాడు ఒక్కడు కనిపించిన అంటే అతని హృదయంలో ఎటువంటి వేషధారణ లేదు కపటం లేదు అంటే బయటికి ఒకటి లోపల ఒకటి లేదు క్లీన్ మనిషి అన్నట్టు మనం అట్లా ఉండగలమ్మా నర్తానియల్ లాంటి క్లీన్ హార్ట్ ఉండగలదా అన్ని మతలబ్లే ఉంటాయి కదా మనకి ఏదో ఒకటి స్వార్థం ఉంటుంది ఎక్కడ పోయినా మన గురించి మనం గురించి మనమే మనం మనమే ఆలోచిస్తూ కాబట్టి ఈయనలో ఎటువంటి కపటము లేదని ఆయన గురించి చెప్పాను అయితే నతానీ నన్ను నీవు ఎలా ఎరగుదువు అని నతానీయలు ఆయనని అడగగా ఏసు ఫిలిపు నిన్ను పిలిచి పిలుపక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితురని అతనితో చెప్పాను అయితే ఫిలిప్ ఎక్కడో ఫిలిప్పు పిలిచినకుండా నతానీయలు ఎక్కడో పనిచేస్తున్నాడు అంజురపు చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడైనా ఉండి ఏం పనిచేసుకుంటుండో దాని కింద కాబట్టి అంజురపు చెట్టు క్రింద ఉండడైనా ప్రభు ఆయన ఎప్పుడో తీసిండి తన హృదయంలో రాశేం కదా ప్రభుకి అటువంటి మన ప్రభులో ఉన్న ఆ వరము మనకి ఉచితంగా అనుగ్రహించింది దేవుడు అందుకని మనం కృతజ్ఞతలు అర్పించుకోవాలి కాబట్టి సమరయ స్త్రీ గురించి మాట్లాడినప్పుడు నీకు ముందు ఐదు మంది ఉండే పన్నో వాడు ఆరో వాడు కాబట్టి ఎట్లా గుర్తించగలిగిండు ఆయనకు ఆ వరం కాబట్టి గుర్తించగలిగిండు అది రీతిగా పేతురు జీవితంలో మనం చూడమా అపోస్తకార్యము ఐద అధ్యాయము మొదటి తొమ్మిది వర్షాలలో మనం అధ్యనించినాం కూడా ఆ యొక్క అననియా సపీర బాధపడతలు ఇద్దరు పొలం కొంత దాచిపెట్టుకొని కొంత దైవం సేవ ఇచ్చారు అప్పుడు పేతురు వాళ్ళ హృదయాన్ని గ్రహించగలిగింది పరిశుభా కూడా అవన్నీ విప్పించింది ఆ రోజులు కాబట్టి ఇవన్నీ వరాలు ఇంకా ఈ రోజు ఉన్నాయి మన కాలంలో మన జీవితంలో ఎన్నోసార్లు ఇవి నేను జరిగినట్లు మీకు అనేక పర్యాలు చూపించిన కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎటువంటి రోగాలు రాబోతున్నాయి ఈ కోవిడ్ గురించి మనము రెండు వేల పదిహేనవ వాక్యం ఇది త్వరలో రాబోతుంది ఇట్లా పిట్టాలు పిట్టాలు రాలంటే పట పట రాలిపోతారు చూపించిన వాక్యంలో టూ థౌసండ్ అక్టోబర్ అయితే ఈ వరం వల్ల మీరు ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోగలరు ఈ వరం ఉన్నవాడు ఇది నాకు అవసరం ఎందుకంటే భవిష్యత్కి సంబంధించిన జ్ఞానం ఇది ప్రభువులో ఉన్నది తనలో సమస్త జ్ఞానము మించిన సమాధానం ఆయనలోనే ఉంది కాబట్టి ఆయననిస్తేనే కానీ ఇవి మనం ఎప్పుడు కూడా గ్రహించలేము వాక్యాలు మనం ఇక్కడ చూస్తాం ఇందులో ముఖ్యంగా అపోస్ల కార్యం చేయండి ముప్పో కార్యము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ వరం ఎట్లా పనిచేసిందరండి అపోస్ల కార్యము ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం అయితే పేతురు దగ్గరికి ఇంకొక వ్యక్తి వస్తున్నాడు సీమోను అనే గారడి వాడు అంటే మంత్రాలు చేసి బతికేవాడు అన్నట్టు అయితే మంత్రాలు చేసే గారడి వాడైన సీమోను సీమోను పేతురు వచ్చేది ఇద్దరు సీమోన్లు ఇప్పుడు ఒకరి ఎదుట ఒక నిలబడి అయితే గారడి సీమోను అపోస్ అయిన సీమోను పేదరు ఇద్దరున్నారు ఇక్కడ అయితే గారడి సీమోను మన పేతు తెరకొచ్చినప్పుడు పేతురు అతని హృదయాన్ని గ్రహించింది ఈ అధికారం నాకు ఏంటి అది నేను ఎవరు తల ప్రయాణం చేస్తే వాళ్ళకి పరశురాత్మ రావాలా ఈ అధికారం నాకు కావాలంటాడు కావచ్చు చూడండి ఈ అధికారం మనం పొందుకుంటే కానీ దాన్ని మనం వాడలేము అంటాడు పేతురు నీవు ద్రవ్యం దేవుని వరం సంపాదించు కొందు అని చిన్నందున నీ వెండి నీతో కూడా నశించను కాక నీ హృదయము సరైనదే కాదు కనుక కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఈ బుద్ధివాక్యం బుద్ధివాక్యం అన్న వరము ఉంది కాబట్టి ఆయన ఈ రీతిగా చెప్పగలిగింది గరడి వాడి హృదయాన్ని అంతరంగంలో ఏముందో చూడగలిగింది వీడు వరాన్ని బిజినెస్ కొరకు వాడుకుంటుండు స్వార్థం కొరకు వాడుకుంటుండు అని చూపిస్తుంది అక్కడ కాబట్టి ఈ వరాన్ని కొంచెం మనం ప్రయాసపడల్లా దీనికి దీన్ని మనం అడగాల మన బ్రమ్ము అడగాల ముఖ్యంగా ఆయన సన్నిధిలోని హృదయాన్ని కొమ్మరించుకోవాల కీర్థల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షాల్లో మనము రావిరాజు ఈ విషయాన్ని మరీ విశేషంగా మనకి జ్ఞాపకం తీస్తా ఉన్నాడు అధ్యాయము తీర్థ గ్రంథము అరవై అధ్యాయము ఎనిమిదవ వచనంలో జన్లుగా ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఇంచుడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కొమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము కాబట్టి ఈ వరము పొందుకున్నప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కొమ్మరించుకోవాలా నువ్వు ప్రార్థన చేసి అడగాల ప్రభు నాకు ఇది కావాలా తెలుసు అన్న గురించి కదా అన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమరించుకుందా లేదా కానీ అక్కడ చూస్తాం కూడా మనం తన సన్నిధిలో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించుకొని బహుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది కానీ ఏలి యాజకుడు ఏలి యాజకుడు పెరుచిన మందిరంలో కూర్చొనే ఉన్నాడు ప్రతిరోజు కానీ ఆయమ హృదయాన్ని గరి గ్రహించలేకపోయి నువ్వు అని మాట్లాడుతున్నాయి మితను అప్పుడు ఏలి నువ్వు మద్యపానం చేసిన్నావు ద్రాక్షరసం బాగా తాగిన్నావు ఆయనకి నిజంగా జ్ఞానవాక్యం ఉంటే హృదయాన్ని సరిగా అర్థం చేసుకునేవాడు లేదు నేను బహు వేదన కలిగిన స్త్రీని నా హృదయంలో బహు వేదన ఉంది అనేసి చెప్తుంది యువకులకి ఈ వరం ఉండాలా లేకపోతే సంఘానికి వచ్చే వారికి ఎట్లా ఆదరణకరంగా ఉండగలవు ఇందాక అదే చెప్తా ఉన్నాను ఈ వరము ఏ విషయాల నుంచి అంటే నీ అనారోగ్యము ఒక వ్యక్తి అనారోగ్యము వాడు స్వయంకృత అకార వల్ల వచ్చిందా లేక దుష్టాత్మ నుంచి వచ్చిందా దుఃఖ స్వార్థాల చూస్తే మనం పదమూడవ అధ్యాయం చూడండి లూకాసు వార్త పదమూడవ అధ్యాయము లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండు నుంచి పదకొండు వర్షాల నుంచి చూస్తాం ఇక్కడ పద్దెనిమిది ఏండ్లు పద్దెనిమిది ఏండ్లు అంటే ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము ఇది ఒక దయ్యం వీక్నెస్ దయ్యం అన్నట్టు బలహీనపరచు ఒక స్త్రీ అచ్చట ఉండేది ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకపోయే లేకుండా ఉండేను ఏసి ఆమె వైపు రమ్మని పిలిచే అమ్మ నీ బలినిధి నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమెద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మనపరిచను ఆమె ఏమైనా అడిగిందా ఆమె ప్రార్థన చేసిందా లేదు కదా ఏసు జస్ట్ ఆమెను చూసింది ఆమెలో ఉన్న దురాత్మని గ్రహించిండు ఇది దురాత్మ వల్ల వచ్చిందని పదైన పరచు ఆత్మ అనేది దుష్టాత్మ అది దాన్ని గద్దీసే అది వెలిచిపోయింది అవి మంచి నిలబడింది కాబట్టి ఈ వరం ఉన్న వాళ్ళ సేవ ఇట్లా ఉంటుందన్న విషయం చేస్తున్నాడు అదే రీతిగా మనం చూస్తాం యోహన్ సువార్త ఐదవ అధ్యాయంలో బెతత్స కోనేరు దగ్గర ఏం జరిగిందని మీరు పాట పాడుతూ ఉంటారు గిరిషలేములో బేతెత్స అనే కోనేరు కలదు అందులోన ఐదు మంటపాములు కలవు అని పాడుతూ ఉంటారు మీరు పాట అధ్యాయము యోహన్ సువార్త ఐదవ అధ్యాయము ఆరవ వర్షంలో అక్కడ బహు ఆశ్చర్యంగా ఉంటుంది ఆయా సమయంలో మొదటి వర్షం దేవుతూ కొండేటిలో దిగి నీళ్లు కందించడాక నీళ్లు కందింపబడే పిమ్మట మొత్తం ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడినో బాగుపడదు ఆ మంటపంలో రోగులు గుట్టివారు కుంటివారు ఊర్చకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేవి అక్కడ ముప్పది ఏండ్ల ముప్పది ఎనిమిది ఏండ్లు ఇయర్స్ ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి ఒక మనుషుండే చేసి వాడు పడినట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం గడిచి బహుకాలం అండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఎరిగి అనే పదం అర్థమవుతుంది గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆ ఎరిగి స్వస్థపరచ అని వారిని అడిగాండడు కాబట్టి వాడి హృదయాన్ని అంటే వాడిని చూసినప్పుడు వాడి హృదయంలో ఏముందో సమస్య ముప్పై ఎనిమిది ట్రై చేస్తుంది అర్థం కానీ ఎవరైతే దించలేరు నీళ్ళల్లో తన హృదయం గ్రహస్యాన్ని గ్రహించగలిగాడు ఏ నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వాటితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచింది ఇవన్నీ వివే ఈ యొక్క బుద్ధి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఈ ఈ వరము ఉన్న వారి సేవా జీవితంలో ప్రభుని జ్ఞాపం చేస్తుంటూ నీకు ఆ అధికారం ఇచ్చింది వారి హృదయాన్ని గ్రహించలాగని అధికారం ఇచ్చిండు వారి సమస్యలను గ్రహించలాగని అధికారం ఇచ్చింది కాబట్టి అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇది ప్రభుల్ని కలిగిందని ధైర్యమైన మంచి విశ్వాసంలో నువ్వు పోరాటాన్ని పోరాడిస్తుంటావు నీ జీవితాన్ని కొనసాగించుకుంటా కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి ముగిస్తాను వాక్యాన్ని వీలైతే రేపటిదైనా వివేచన అన్న వరానికి సంబంధించిన విషయాన్ని మనం ఆరంభించుకుందాం రేపు అటువంటి ఇప్పుడు పని ప్రభువాన్ని గెలిచినా ప్రార్థిస్తాం తండ్రి మీకే వర్ణాలైనా గిఫ్ట్ ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్ అన్న వరం గురించి దీని ధ్యానించడం నేను రెండు మూడు రోజుల నుంచి ధ్యానస్తూనే ఉన్నాం ప్రభా ఈ రోజుకి తను మళ్ళీ మాకు రిలీజ్ ఇచ్చిన మీకు ఎంతో బలం ఇది బహు ప్రాముఖ్యమైన వరం అని మీరు మాతో మాట్లాడాలి ప్రభావ మీరు ఎదురకొచ్చే వాళ్ళందరి హితాలను పరిశీలించగలిగితే వారి దీన్ని ప్రకటించగలిగితే వారి జీవితంలో ఆనందం వస్తుందని అనేక పర్యాలు వాళ్ళ జ్ఞాపకం చేసిన నేను ఏదైనా మేము తిరిగి జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రతి ఒక్క కుటుంబాలలో ఆరాధన తెచ్చండి ఆదరణ తెచ్చండి సశక్తి తెచ్చండి వివేచిన వరాన్ని సమృద్ధిగా గుమరించదు అయితే ఈ బ్రదర్ సిస్టర్స్ వీళ్ళందరూ ఈ వరం కలిగి ప్రవచించాలా బుద్ధి వాక్యం ప్రకటించాలా జ్ఞాన వాక్యం ప్రకటించాలా ఆ రీతిగా ప్రకటించే సేవకులుగా తయారు చేసిన ఏమన్నా మనం ఏ సిద్ధిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ప్రార్థన చేయొచ్చు బ్రదర్ సిస్టర్స్ ఆత్మస్వరూపి మృత్యం తేడా రాజల రాజా ప్రభుల ప్రభావ దేవాది దేవా ఈసో ప్రభా మీకు వందనాల ప్రభా దేవ మీ నామం బట్టి వాక్యం చేత మాతో మాట్లాడిన ప్రభా వాక్యాన్ని మా హృదయంలో నీరు కటిఫాపదించేయండి ఓ రాజా మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభావ మీకే స్తోత్రాలు ప్రభావ మీరు అక్కడ తిపరలో ఉంది ప్రభా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా మీ యొక్క వెలుగులో నడవాలా ప్రభా మరిశుద్ధంగా జీవించాలని ఆయన ఈసో ప్రభా చేత నడిపింపబడాలా ప్రభా దేవ ఇక్కడ చూసిన ప్రభా మరణాలు గోరాలు ప్రభా రైలుయా ప్రభా అనేక లోపల ప్రభావం యొక్క ప్రేమ చలారిపోయింది ప్రభా కానీ మేము మట్కు భయపడతలేం రాజ్యాంగ శక్తి చేత మీ బలం చేత మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా దేవా ఇంకా మీలో ఆత్మీకంగా బలపడాలా ప్రభా శోధనని శ్రమల్ని చూసి క్రొంగిపోవడానికి వీలేదు ప్రభా మీరే మీరు మా ముందుని నడిపించి మీరు బాయింపొందమని ఏసనా ప్రార్థిస్తున్నాం తను ఆర్ మెన్ సూతం ప్రభా పరశురాన్ని వంద తండ్రి గొప్ప జయం గల దేడు ప్రభా తండ్రి ఈ క్షణం వరకు కాజీకాపా అనే విధానం బట్టి వంద నాలుగు కృతనాశుతులు నా తండ్రి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా జయం గల ప్రభా ఈ లోకం పాపంలో ఉన్నారు నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి పాపం నుంచి విడుదల పొందలేదు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పాపం నుంచి విడుదల పొందాల మీరు రక్తంలో కడగబడాలదేవా మీరు సాయం దయచే జయం గల నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు మార్మల్ సంక్షణ దయచేదేవా అవును తని మీ యొక్క బుద్ధి జ్ఞానం నా తండి వివచన వరం మాకు దయచేయిన తని జీవం గల నా తని బ్రదర్ వల్ల నతని నానకు నతని మీరిచ్చిన జ్ఞానంకే వందనాలు ప్రభావ తన్ని మీరిచ్చిన ఫలంకే వందనాలు ప్రభ తన్ని అలాంటి నా తని ఫలాలు వరాలు పొందుకొని మేము సేవ చేయాలా అన్న నా తండి ఏ విధంగా ప్రభా ఉపవాసం నా తని ఎనభై సంవత్సరాలు ప్రభా సన్నిధిలో ఫాస్టింగ్ చేసుకుంటూ ప్రభా తని సేవ చేసింది ప్రవ్వ తని అంతకంటే నా తన నామల ప్రభ ఈ లోకంలో ప్రభ ఆ విధంగా లేరు నా తండీ తన నామల ప్రభా ప్రత బిడ్డ నా తండ్రి ఆత్మీయలోతుగా ఉండాలన్న తండ్రి పాస్టింగ్ చేయాల దేవా నశిస్తున్న జనం కోసం నా తండ్రి కన్నీటి ప్రార్థన చేయాలన్న తండ్రి మీరు సహాయం దయచేదేవా కుటుంబాల ప్రభ తను ఒక్కరు నమ్ముకుంటే ప్రవ్వ మిగతా వాళ్ళు నా తని నమ్మకకుండా ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డన తని మిమ్మల్ని నమ్ముకునే కృపను దయచేత తండ్రి నామల ప్రభావ ముఖ్యంగా ప్రతి ఒక్క బిడ్డ బంధకంలను తెంచినా తని ఏ బిడ్డన తని ఏ తని బంధాలు ఉన్నారో ప్రభావ తని ప్రతి ఒక్క తని రకరకాల సమాధుల నుంచి వాళ్ళు విడుదల పొందాలన్న తండ్రి మీరు సాయం దయచేజం గల దేడో ప్రభావ ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు మీరు జరిపించి బిడ్డన తని నామ ప్రభా సేవకులు ఉన్న జనం కి తన మీరు నడిపించండి ప్రభా సువార్త చెప్పండి ప్రభా తనకుల విశ్వాసన మీరు లేపండి ప్రభా ద్రతకో బిడ్డ నా తన నామలో ప్రభా మీలో సంపూర్ణంగా జీవించాలన్న తని తన్ని ఆశ్చర్యకరుడో ప్రభ అద్భుతాలు చేసే దేవుడో ప్రభ ప్రతి ఒక్క గుడ్డి నేత్రంలో తెరవబడే కృపను దయచేనా తని జీవం గల దేవుడో ప్రభ ప్రతి బిడ్డని మిమ్మల్ని నమ్ముకునే కృపను దయచేసి సేవ చేసిన బిడ్డలను దివించి ఆశ్రయించు నా తని వాళ్ళ సేవ ఫలింపు సువార్థ ఫలింప దయచేదేవా కావాల్సిన అక్కర్లు మేమేలా తీర్చి డబ్బు సాయం దయచేయన తని జీవం గల దేడు నా తని ప్రతి ఒక్క బిడ్డ తన్ని రక్షణ దయచేసి ప్రతి బిడ్డను మీరు అక్కడ సిద్ధపరుచుకోమని కృష్ణనామల జ్ఞాంతం రే స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ నీకు వర్ణాలు ఏసయ్యా సర్వ సృష్టికర్త ఏసయ్యా నీకే స్థులు స్తోత్రమైన గొప్ప దేవ నా ఇక మధ్య కనసంలో నేను మీ సందులు గడిపే భాగ్యం కృపర్మ కనుగ్రీనా వాక్యం దా మీరు మాతో మాట్లాడిన ప్రభావ కృపావరాల ప్రభ న ముఖ్యంగా ప్రభావ జ్ఞాన వాక్యం ప్రభావ గురించి మీరు మాతో మాట్లాడిన ప్రభా అవరం సేవ జీతంలో ఏ రీతిగా ప్రభావాలు సేవ ఫలబరితమైతు ప్రభా తన తండ్రి మేము ఎక్కడైతే ప్రార్థనకు వెళ్ళినప్పుడు నిమిత్తమైన ప్రభావ అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయ పరిస్థితి ఏ రీతికి ఉందో ప్రభా తెలుసుకోగలగాలంటే ప్రభావ్ ఆ వరం మాకు ఎంత అవసరమైనా గొప్పదేవా మీ ఇష్టం ప్రకారం మాకు పంచిస్తున్నారు ప్రభావ మాకు ఏ వారం అవసరమో ప్రభావ మీ తెలిసినైనా కాబట్టి నైనా ఈస మీ చిత్తమైతే ప్రభావరం మాకు అనుగ్రించండి ఒక దశలో ప్రభా ఆ వరం ప్రభు మా జీతంలో ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టుగా ప్రభావ ఒక దశలో ప్రభావ అది ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రభావ కానీ అది ఎంతవరకు ప్రభావం మేము సంపూర్ణంగా అర్థం చేసుకోలేదన వాటిని మా జీవితంలో అమలు పరచమని ప్రాదిష్టమైన మీరే సహాయపడమని ప్రాదిష్టమైన మీకు కృపలో మరో సమయంలో జ్ఞాపం చేసుకునే గొప్పదేవ వాకిందరికీ మీరు మాతో మాట్లాడిన ప్రభావ కృప వరలు ప్రతి వరాన్ని ప్రభావ మేము సిరమ్ చేయాల ప్రభావాటిని మేము స్ప్రెడ్ చేయాల ప్రభావ ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రధిష్టమైన గొప్ప దేవ అయుగమైన విచారంతో మేము కొట్టుకోకుండా ప్రభావ నైనా ప్రతి క్షణం మీ సందులు మేము గడిపే కృప అనుగరించినైనా గొప్ప దేవ ఎన్ని పనులు ఉన్నాయి కానీ ప్రభావ మీ సందులు మేము సమయం గడపాల ప్రభావ నేను ఒక దశలో మేము గడపలేకపోతున్నాం ప్రభావం చెల్లించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ ఈ రోజు ప్రభావ మాకు అవకాశం ఇచ్చేందుకే నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటామైనా సమస్త ఘనత మహిమ నీకే చెల్లించడం వాకిందులో మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు ఎంతో వర్ణాలేసేయ నీకే సమస్త గొప్ప వాక్యం ప్రకారం మేము ప్రవర్తించాలా జీవించాలా మా జీవితంలో అమలు పరచుకోవాలా దాని ప్రకారం మేము జీవించాలా మరి అనుభవపూర్వకంగా అనేకు ప్రకటించాలా ప్రభావ ఈ కృపావరాలను అయితే ఏ రీతిగా ప్రభావ సంఘంకి ఎంత అవసరమో ప్రభావ మీరు మాకు చూపిస్తుందైనా ఈ రోజు కృపవరాలు సంఘంలో లేవు ఉన్నా కానీ చేయలేని స్థితిలో ఉన్నారు కదా కాబట్టి నేను వాటి అందరికీ మేము ప్రకటించి అయినా ఇచ్చిన గిఫ్ట్స్ ని వాళ్ళు అమలు పరచుకోలేగానే మేము సహాయపడండి మీకు ప్రభు మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థమైన ప్రతి చోట మీ కొరకు మూడు శాశ్వం పెట్టుకోండి మీరు అక్కడ తొడుగుంది ప్రభావ్వాము సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపచ్చాలా ప్రభావ అలాంటి సేవల మమ్మల్ని అందరూ నడిపించమని గొప్పది వారదంలో పాల్గొని బదర్శిస్తారు అందరూ దీవించి ఆశ్రదించండి ప్రభావ ఇంకెంతమంది రాలేదా కుటుంబాలు కూడా మీరు దర్శించి బలపరచండి వారదంలో పాల్గొనేలాగా మీ కృప అనుగ్రహించండి ఈ వాక్యం ప్రభావ మిస్ కాకుండా ప్రతి వాక్యాన్ని విని ప్రవ్వ వాటిని నుంచి మేలు పొందుకోవాల ప్రవ్వ సత్యని గ్రహించి అనేకులు ప్రకటించాలని అందరినీ ప్రేరపించి నడిపించి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ప్రార్థిష్టమైన దీనివంతా మీరే మాకు సాయకులు నడిపించండి ప్రభావ సురక్షిత మా గృహాలు ప్రతి పని మీద ఘనమ నిజమైన మీ కొరకు సాక్ష్యములు అందరు నిలబెట్టుకు మీరు త్వరలో రాన్న ఏసు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి ఆమెన్ మన క్రీస్తు నడిపి మనందరికీ సదాకాలం తోడే ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడతారు <Gülüşmeler> అందరికీ <Gülüşmeler> <Gülüşmeler> <Pick Gülüşmeler>